పరిశుద్ధ పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరులకు తండ్రి కేసురాజ్ నా మరికి ఎంతో వందనాలు తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప తండ్రి అయ్యా నిన్న ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా అయా మీరు మాట్లాడే దేవుడైన నీకెంతో వందనాలు ప్రభా ఈ ఉదయ కాలాన్ని ప్రభా మాకు అనుగ్రహించి ప్రభా అయా ఉత్తమమైన దాన్ని ఎంచుకోవడానికి ప్రభా మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు ఎంతో వందున్నారు ప్రభా మమ్మల్ని తెచ్చుకున్నందుకు నీకు ఎంతో వందున్నారు ప్రభా ఈ ప్రార్థనలో మీరుండండి మీరు మహిమపరచబడండి తండ్రి అయ్యా ఈ పాటల్లోనూ వాక్య ధ్యానంలోను ప్రార్థనా అంశాలపైన మీద మీరు మా విజయాన్ని అనుగ్రహించి అయ్యా ని రాకడు ముఖ్యంగా ప్రభావ వరంగల్ వెళ్తున్నటువంటి ఆ మిగిలిన టీం మెంబర్స్ కూడా ప్రభా అయా మీరు ప్రభా మీ తోడుగా ఉండి ప్రభా మీరు నడిపించమని క్షేమంగా మీరు వాడుకోమని ప్రభా నా హృదయము వింతగా మారేను అన్న ఓల్డ్ పార్ట్ సందే స్కూల్ సాంగ్ సార్ నా హృదయము వింతగా మారేను నా హృదయము వింతగా మారేను నాహృదయము వింతగా మారేను నాలోన సోష సమాధాన మే చెప్ప నాశక్యమైన సంతోషం చెప్ప సత్యమైన సంతోషం నాత్రము చెరువా బాడేను నామానో నేత్రము చెరువా బాడేను నామానో నేత్రము క్రిస్తు యేసు నన్ను ముతి నందునా నన్ను ముతి ఈ సంతోషమువేసుకూర సత్య సమాధానం నీకు కావాలేనా సత్య సమధాన నీకు వాళ్ళ సత్య సమధాన సత్యుడేసుకూ రమూ సత్య సమాధాన నిత్య జీవము నీకు వాళ్ళ నిత్య జీవము నిత్య జీవము నీకు కావాలి నాకు మోక్ష భాగ్యము నీకు కావాలేనా మోక్ష భాగ్యము నీకు కావాలి నా మోక్ష భాగ్యము నీకు కావాలి మోక్షను నేడే చేర్చుకో యసు క్రిస్తును నేడే చేర్చుకో ప్రవేశించు నీ హృదయ మందు ప్రవేశించు నిహృదయ సంతోష మే సమాధాన సంతోష మే సమాధానె సంతోష మే సమానే చెప్పమైన సంతోషం చెప్పశ్యమైన సంతోషం హలియా హలో ప్రతి శనివారం సాధారణంగా మనం ప్రకటన గ్రంథంలోని వాక్యాలు ధ్యానిస్తుంటాం నిన్న నాకు బతి కుదరలేదు కాబట్టి ఈరోజు ప్రకటన గ్రంథంలోని ఫిలజల్ఫీ అనే సంఘానికి సంబంధించిన బోధన మనం చూస్తున్నాం పోయినా శనివారం అటుపోయిన శనివారం కట్టిపోయిన శనివారం కరెక్ట్ ముఖ్యంగా పాత నిబంధన కాలపు పుస్తకాలు ధ్యానించినప్పుడు ముఖ్యంగా ప్రవచన పుస్తకాలు ధ్యానించినప్పుడు మనము ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాల గురించి ధ్యానిస్తాం అది ప్రవచనాలు ఆ రాజ్యాల కాలంలో దేవుని బిడెళ్ళు ఆయన ఇస్రాయల్ ప్రజలు షర్ధరకంగా ఉన్న ఇస్రాయల్ ప్రజలు ఎట్లా ఇప్పుడు అట్లొక రాజ్యం ఆరంభమైన అంటే మన ప్రభు రాజ్యం ఆరంభమైన కాలం వదల కొన్ని రోజు వరకు ఆ దేవుని ప్రజలు ఏ రీతిగా జీవిస్తున్నారు అన్యరాజ్యాలు ప్రపంచాన్ని గరగలాడిస్తున్నాయి అటువంటి టైంలో మన ప్రభు రాజ్యం ఏ రీతిగా ఆరంభమైంద రాజుల కాలంలో సర్వోన్నతుడు తన రాజ్యాన్ని స్థాపించను అది శాశ్వతంగా నిలిచను అన్న విషయాన్ని అది మనము చూస్తూ ఉంటాము మొదటిదిగా కసీరియా దాని తర్వాత ఐగుప్తు దాని తర్వాత పర్షియా పార్శిక రాజ్యం కాలము దాని తర్వాత గ్రీస్ దాష్ దేశం గ్రీస్ దేశం ప్రపంచం ఇద్దరు వెల్లాడించింది మనం చూస్తాము మన ప్రభు రాజ్యం ఆరంభం కావడం దాని తర్వాత రోములు రాజ్యము దాని రాజ్యం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము ఇవన్నీ ముందుకు వెళ్ళినట్టు మనం చూస్తాం కానీ గతంలో చూస్తే ముందు ఈజిప్టు అసేయా బబులోను పర్సియా దాని తర్వాత గ్రీసు దాని తర్వాత రోమా రాజ్యం ఇవన్నీ కలిపితే ఆరు ఆరు రాజ్యాల తర్వాత మన రాజ్యం పర్లో రాజ్యం ఆరంభం కావడం రోమిలో ఎండింగ్ టైంకి మన ప్రభు రాజ్యం స్టార్ట్ కావడం అది ఏడవదన్నట్టు సో ఏడవ రాజ్యము శాశ్వతమైన ఎందుకంటే అది సమాధానం అంత కొన్ని ఏడు అంటే విశ్రాంతికి సంబంధించింది కాబట్టి చివరి వరకు ఉండేది అన్నట్టు అది విశ్రాంతి మనం అదే రీతిగా ఈ మన ప్రభు ఆరంభమైన కాలం మొదలుకొని ఈ రోజు గుర్తిస్తే మరీ నాలుగు రాజ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఆయనకు ముందు నాలుగు రాజ్యాలు ఆయన తర్వాత నాలుగు రాజ్యాలు కనిపిస్తూ ఉంటాయి మనం ఇంగ్లాండ్ రష్యా జర్మనీ యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు పరిపాలిస్తున్న కాలం ఈ యునైటెడ్ స్టేట్స్ ట్వంటీ ఎయిత్ తర్వాత దాని పరిస్థితి ఏమో తెలుస్తుంది మనకి ఒకవేళ ఆ మూడు రాష్ట్రాలలో జరిగిన ఎలక్షన్స్ రిటింగ్ ని వాళ్ళు గుర్తించి తిరిగి కౌంటింగ్ స్టార్ట్ చేస్తే ట్రంప్ వస్తాడు లేదంటే జో బిడెన్ కంటిన్యూ అవుతాడు ట్రంప్ వచ్చిందంటే సమాధానం ఉంటుంది కొంతకాలము జో బిడెన్ వచ్చిందంటే ఫ్రమలు భయంకరంగా ప్రపంచమంతట విస్తరిస్తాయి అన్నట్టు ఎందుకంటే వాళ్ళు సంపూర్ణంగా దేవుని క్రీ కలిసిన జోర్బిడన్ వస్తే జోర్బిడన్ వచ్చిందంటే అభాషన్ కంప్లీట్ లీగల్ గా అయిపోతుంది సేమ్ సెక్స్ మ్యారేజెస్ లీగల్ గా అయిపోతాయి ఎందుకంటే ఆయన కమలా హ్యారీస్ ఒప్పుకోండి సేమ్ సెక్స్ మ్యారేజెస్ నేను లీగలైజ్ చేస్తాను కాబట్టి వీళ్ళందరి దుష్ట శక్తులని అనుసరించే వాళ్ళు అన్నట్టు జోర్బిడన్ క్యాథలిక్ సంఘానికి సంబంధించిన కమలా హారిస్ ఏమో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నట్టు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి అంటే బహుభయంకరమైన కాంబినేషన్ అన్నట్టు యాంటీ క్రైస్త్ సిస్టమ్ అంటే అన్ని అంత్యక్రైస్త సిస్టమ్ వాళ్ళ దేశంలో ఆరంభించుకుంటారు గంభీరంగా అప్పుడు అప్పుడు రీలే అవుతారు క్రైస్తవులు ఎందుకన్నా మిస్టేక్ చేసిన మా జోబిడని ఎన్నుకోని చేసిన మిస్టేక్ వలన ట్రంప్ పరిస్థితి ఏర్పడింది దాని ఆ ఎలక్షన్ కూడా దిగింది ఆయన ఫస్ట్ టైం చరిత్రలో వాళ్ళ దేశంలో ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం జరిగింది ఎందుకంటే దేవుని ప్రణాళికను ఎక్కి పరిస్థితుల్లో కొనసాగించలేకుండా దుష్ట శక్తులు ఆపోజిషన్ పార్టీస్ ని ప్రోత్సహించుకుంటున్నాయి అన్నట్టు ఫస్ట్ అమెరికా దేశంలో ఫస్ట్ రక్షణ రంభంలో ఉన్న ప్రెసిడెంట్ ఒక్కడే ఆయన వాళ్ళంతా సంపూర్ణమైన రక్షణంటే ఆచారబద్ధమైన క్రైస్తవులు అనేటువంటి సంపూర్ణంగా ప్రభుని పబ్లిక్ స్వీకరించిన ఒప్పుకుండేవాడు ఒకడే కాబట్టి ఆయన ద్వారా దేవుడు తన ప్రణాళిక నెరవేర్చాలనుకున్నాడు కానీ ఈ ఎలక్షన్ ద్వారా జరుగుతుందంటే మన దేవుడు ఇచ్చే అవకాశం ఇష్య మనకి అమెరికన్స్కి అది మనం కలిసినట్టు మనం చూస్తాం ఈ ట్వంటీ తర్వాత తెలిసిపోతుంది మనకి ఇప్పటికీ ఆల్రెడీ మనం దాన్ని ధ్యానిస్తా వాటి విషయాలకు సంబంధించిన ఆల్రెడీ జడబడి స్టార్ట్ అయితే భయంకరంగా అమెరికాలో సరే మనం అంత దీనిగా ఎందుకు ఆలోచిస్తున్నామంటే ఆ దేశంలో ఏం జరిగినా మన దేశం మీద తక్కిన ప్రపంచంలోని దేశాల మీద ఇంపాక్ట్ వర్తిది చాలా ఉంటది అన్నట్టు ఇప్పుడు అసిరియా దేశము ఎఫసి సంఘాన్ని పోల్చబడుతుంది ఐగొప్ప దేశము స్పెడ్నాతో పోల్చబడుతుంది పారసిక దేశము పెరగమ పెరగమంతో పోల్చబడుతుంది గ్రీస్ దేశము తీయతరతో పోల్చబడుతుంది పర్లోక రాజ్యం అది మన ప్రభుధి అది సార్దీస్ తో ఇప్పుడు మనం ఉంటుంది రోమ రాజ్యము ఫిలబెల్ఫియా సంఘం ఫిలబెల్ఫియా సంఘం కమిషన్ మనం ఆరంభిస్తాము దాని తర్వాత లవోడెకి సంఘకాలము బబులోన్ కి పోల్చబడుతుంది అది లాస్ట్ పర్లో సంఘకాలం కాబట్టి మనం ఇప్పుడు ఉంటుంది లఘో దితీయ సంఘకాలం మనం అందరూ ఒప్పుకుంటారు కూడా కాబట్టి మనం ఉంటుంది ఖచ్చితంగా బహులోను అలా సూచిస్తుంది అయితే గ్రూప్ లో మనం కొన్ని సంవత్సరాల నుంచి వీటి అన్నిటిని గనిస్తున్నది ఏంటంటే అసూరియులు తేళ్లతో పోల్చబడతారు మొదటి మూడో గుంపు అది మొదటి మూడో మొదటి గుంపు అన్నట్టు వన్ థర్డ్ గుంపు అంట అసూరు తేళ్లతో పోల్చబడితే అది ఎఫ్ఎస్సి సంఘానికి సాదృశ్యం కాబట్టి ఎఫ్ఎస్సి అసూరియా అసూరులు దాని తర్వాత తేళ్లు ఇవి ఒక కాంబినేషన్ అంట ఇవి మనం ఎక్కడ చూడడం కాబట్టి అవి అర్థం చేసుకోవాలి ఆ లైక్ గానీ ప్రార్థనా పూర్వకంగా పెట్టుకోవాలి వినేసి వెళ్ళిపోతే ఎప్పటికీ మనం శాశ్వతంగా మన బాడీలో మన హృదయలో రిజిస్టర్ కావ్య ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ తో పలుంటాం ఆయన సనిగుల కూర్చొని మరి ఉత్తమమైన నేనుకుంది కూర్చొని ధ్యానించాలనేది స్మరణ ఐగుప్తు తేళ్లతో సారీ స్నేహ ఐగుప్తు అన్నప్పుడు సర్పం తప్పుల్చబడుతుంది స్మరణ ఐగుప్తు సర్పం తప్పులుచబడుతుంది పెర్గమ పెర్గమ పారసిక దేశం పారసికులు పారసిక రాజుల కాలంలో మాదీళ్లు ఉన్నారు కొంత కలిసిటన్నట్టు పారసిక దేశంలో పారసికులు మాదీలు రెండు కలిసిటే కాబట్టి అది తేళ్లు సర్పంలకి సాధం అన్నట్టు ఆ సంఘకాలం పెరగమా క్రియతయర గ్రీస్ దేశానికి సాదృశ్యము ప్రపంచాన్ని పరిపాలించిన దేశం ఒకప్పుడు అలా జండ్ర లో అది మాదిలకి పార్శికులకు సాదృశ్యం అలాగసారి ఏమవుతుందంటే పారసికుల రాజ్యం కొరేష కాలం నుంచి కొరేష్యు పారసికుడు దర్యావేష్ మాది అయితే చాలా కాలము కొన్ని సంవత్సరాల కొన్ని రెండు మూడు వేల రెండు వందల రెండు వరకు దర్యావేష కూడా పార్శికుడు అంటున్నారు కానీ కానీ కాలేదు రీసెర్చ్ రిపోర్ట్స్ బాగా వెతికి నా వెతికి ప్రొఫెసర్ రాసిన ఆర్టికల్ ద్వారా నేను నేర్చుకున్నా తెలుసుకుని ఏంటంటే దర్యావేషుడు కాదు ఆయన మాధేయుడు కొరేషు పారసికుడు అయితే ఈ కొరేష్ నుంచి పారసికుల నుంచి మాదేలకి రాజ్యము మారినట్లు మనం చూస్తూ ఉంటాం అది మళ్ళీ మాదేవుల నుంచి పార్శికులు రావడము నుంచి మాది రావడం అట్లా జరుగుతుంది గతంలో సర్పముల సాదృశ్యము పారసికులు తేళ్లకు సాదృశ్యం కానీ ఈరోజు సారదీసు లేక పర్లోక రాజ్యము సర్పములతో నింపబడి ఉంటాయి ఎందుకంటే వాడు అంత్యక్రీస్తు మొదటి నుంచి మీలో నుంచే బయలుదేరి అనేక మంది అంత్యక్రీస్తులు మీలో నుండే బయలుదేరి వ్యూహాన్ పత్రికలో చూస్తాను కాబట్టి ఈరోజు సర్పంలు లోపల నుండి బయట కాదు పిల్ల దీ అనేది తేలకు సాదృశ్యము అయితే ఈ రోజు నేను ఫిర్యాదు సంఘానికి సంబంధించిన మరికొన్ని విషయాలు మొత్తం ధ్యానించాలనుకున్నాను ఎందుకంటే చాలా డీటెయిల్ గా నోట్స్ తయారు చేశాను నేను పిల్లవాళ్ళేసి అదే నాకేదా అనుమానం ఉండే చాలా మంది రాకపోవచ్చు మన మార్నింగ్ వర్క్షప్ కి ఎందుకంటే ఎంటైర్ కేబిఎ గ్రూప్ ఒక వరంగల్కి వెళ్తుంది ప్రార్థనకి సో కాబట్టి ప్రేయర్లో ఉండకవచ్చు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా తక్కిన చర్చలు కూడా రెస్టోర్ అయిపోయినాయి అన్ని సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ తో చర్చలు స్టార్ట్ చేయడం స్టార్ట్ అయిపోయింది మనకు తెలిసి అయితే కూడా ఏం కాదులే యథావిధంగా ఉంది అంతా రెస్టోర్ అయిపోయింది లే ధీమాగా వారి మీదకి జలపాయాన్ని వచ్చినట్టు చూస్తాం అంత నిమ్మలంగా ఉందిలే అంటే కాబట్టి ఫిలాజల్ఫియానికి సంబంధించిన వాక్యాలు మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాము ప్రకటన మూడవ అధ్యయనంలో మనం దీన్ని చూస్తాం దీర్ఘంగా దీని బైపులో మొత్తం చూస్తున్నాం పట్టణ మూడవ అధ్యయనం పట్టణ మూడవ అధ్యయనం ఏడవ వచనం నుంచి మనం చూస్తూ ఉంటాం దీనికి సంబంధించింది ఇంగ్లీష్ లో జరుగుతుంది తెలుగుతుంది ఏడవం నుంచి మూడవ ఏడవ వచనం ఫిలబెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము దావీ తాలపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును ఎవడను తీయలేకుండా వేయువాడున సత్యసుడు తెలుగు పరిశుద్ధుడు చెప్పు సంగతి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే కిలోదెల్ఫియా సంఘంతో మాట్లాడుతున్నాడు దేవుడు ఏమని మాట్లాడుతుందంటే ఆ సంఘకు దూత గ్రామ ఉంటుంది అంటే సేవకునికిలోదల్ఫియా సంఘ ఉన్న సేవకు సంబంధించిన పోదు అన్నట్టు కాబట్టి సేవకుడు అంటే ఒక్కడు కాదు కొత్త కాలంలో ఒక్కడుండే కానీ కృత నిబంధనలో అందరు అందరు యాజకులు అందరు అందరు యాజక సమూహం అన్న విషయాన్ని మనం మాట్లాడుతుంటాం కాబట్టి కేతు పత్రికలో మొదటి పత్రికలో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలి ఏంటంటే ఈ మన కాలంలో ఒక వ్యక్తిగత గుర్తింపు ఉండొద్దు నువ్వు ఆ రీతిగా ప్రయాస పడుతున్నావు అంటే నువ్వు పాత నిబంధన కాలపు విధానాలు పాటిస్తున్నావు అన్నట్టు మనం అంటే అరణ్యంలో ఒక కేక అంటే ఒక శబ్దం అంటే మనం బలహీనమైన వాళ్ళం అని మనం మటుకు శబ్దం చేసుకుంటూనే వెళ్ళాలా చెప్పుకుంటూనే వెళ్ళాలా ఇండివిజువల్ గా గుర్తింపు కొడుకు మనం ఎప్పుడు ప్రయాసపడం కాబట్టి ఇక్కడ మన ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే దావీదు తాళపు దావీదు తాళపు చెవి కలిగిన వాడు కేసు ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు దాని తర్వాత ఎవరు తీయవాడు ఆయన తాళం వేస్తే తలపు ఎవరు తీయలేడంట ఆయన తెలిస్తే ఎవడు ముయలేడంట అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుందంటే మేమే మార్గం సత్య ఏమీ జీవం అని చెప్పిండే కదా మనకు తెలుసు మనం వాక్యం అన్ని సార్ కాబట్టి పర్లోకానికి ఈయననే తరపు ద్వారం ఈయన ద్వారా తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా పర్లోకంలో కడిగి పెట్టలేరు తండ్రి దగ్గరికి రాలేరు పర్లోకం అంటే సూచిస్తుంది కాబట్టి పర్లోకము దేనితో పోల్చాలా ఒక వ్యక్తితో పోల్చాలా ఒక ధనవంతునితో పోల్చాలా అనే ఉపమానాలు మనం చూస్తాం కాబట్టి పర్లోకము మన తండ్రి సహా నివాసానికి సాదృశ్యం అక్కడికి వెళ్లాలంటే మటుకు ప్ప ఎవ్వరు అక్కడ హానియాడు అక్కడ పూనుకెళ్ళారు అన్నట్టు రెడ్డి కూడా అనుకుంటారు మాకు అవసరం లేదు మెస్సయ్య మేము ఎట్ల వస్తాం ఎందుకంటే మేము మూడు వేల సంవత్సరాలు దేవుడు ఈ రోజుకి కూడా అదే ఎన్నిక లో మేమున్నాం కాబట్టి భవిష్యత్తులో వస్తాడు మెస్సయ అనుకుంటాడు మెస్సయ ఎప్పుడూ వచ్చిండో తను తాను జగన్ బీసన్ వాళ్ళు గుర్తిస్తుంది కూడా ఎందుకంటే ఇదే నేను అయితే వారికి గుడ్డు తన పౌళ్ళు మనకి రెండు రాష్ట్ర పత్రికలో చూపిస్తా ఉంటాడు కాబట్టి తలుపులు తీ తలుపుని ఎదుట తీసి ఉంచినాం అంటే దాన్ని తెరిచిపెట్టినను ఎవడు వస్తాడు ఆనేష్ ఇది మన శువార్తకు సంబంధించిన విషయం అన్నట్టు మనం కూడా మన ప్రభులాగానే ద్వారకులాగా ఉండాలి దావీదరాజు కూడా అట్లా నా తండ్రి దేవుని ఇంటికి ద్వార ఉండాలని ఆశపడుతున్నా అంటాడు అదే అన్నట్టు ఎందుకంటే ద్వార పాలకుని దగ్గరనే తాళం ఎవరికి తలుపు తెరిస్తే వాళ్ళ లోపలికి రాగలేడు తలుపు మూస్తే ఎవరి లోపలికి పోలేదు ఎవరు బయటికి పోలేదు కాబట్టి ఈ దాడిబీటు తాలపు చెవి అన్న అంశం గురించి నేను కొంత కొన్ని డీటెయిల్ గా మీతో ధ్యానించాలనుకుంటున్నాను తాలపు చెవి అంటే ఏంటంటే సంపూర్ణమైన అధికారం ఈ సృష్టి మీద ఆయన మరణ భూస్థాపన పొందడం త్వరత సంపూర్ణమైన అధికారాన్ని పొందుకున్నదన్నట్టు మీరు ఎందుకు అంటే అసలైన యాజకత్వము మనకి చూపించిన వాడు ఆయననే మొదటి నుంచి ఉన్న అసలైన యాజకత్వం ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడింది దాన్నే మనము మెలికి శదు దాని తర్వాత వచ్చింది లేవియా యాజకత్వం లేవిల యాజకత్వము ఇప్పుడు చెల్లదన్నట్టు ఆయన మరణించినాక అది చెల్లదన్నట్టు కాబట్టి తిరిగి తన యాజకత్వాన్ని మీరు రెస్టోర్ చేసి వెళ్లిపోయింది అన్నట్టు ఆయన మన చేతిలో పెట్టింది కాబట్టి మనము ఆ యాజకత్వంలోనే ముందుకు వెళ్లాలి సంపూర్ణంగా అదే యాజకత్వం అనేది కానీ దురదృష్టమైన పాస్టర్స్ బ్రాడ్గా మొత్తం నైన్టీ పాస్టర్స్ అహరుని యాజకత్వమే పాటిస్తున్నారు చల్లదే అందుకే మీరెవరో నేను గుర్తించిన అంటాడు ఈ వాక్యం ఇప్పుడు బాగా అర్థమవుతుంది మీ నామం ప్రవచించలేదా ప్రస్తపరచలేదా దయా అంటే మీరు చెల్లని యాజకత్వం పాటించారు మీ ఇచ్చిన యాజకత్వాన్ని తురీకరించారు మీకు ఇచ్చేదికు క్రమాన్ని మీరు తురీకరించి అహరోను క్రమము లేక లేవియా క్రమాన్ని మీరు పాటించినారు అది చెల్లది అది టెంపరీ అంటే రోజు వాళ్ళు ఆగ్ఞించినప్పుడు ఆ అరణ్య మార్గంలో ఆ యొక్క బంగారు దూడన్ చేసుకుని పూజించినప్పుడు దేవుడు అబ్రాహ్మలకు ముందుగానే వాగ్యం చెప్పింది ఆగ్ఞా ఏ రోజైతే వాక్యాన్ని ఉల్లంఘిస్తారో మరణము వాళ్ళని ఆ పుట్టి పట్టుకుంటుందని అది నాలుగు సంవత్సరాల తర్వాత మోస కాలంలో అది జరిగింది దేవుడు తన ఆజ్ఞ జ్ఞాపకం చేసుకుంటే నేను అబ్రాహ్మణం చేసిన వాగ్దానం ఏంటంటే పరిశుభ్రంగా జీవించి ఆజ్ఞా ప్రకారంగా జీవించిన తర్వాత నేను కాపాడుతా ఏ ఆజ్ఞ తిరణీకరిస్తారో ఖచ్చితంగా మరణం శాసనం ఉంటుంది అక్కడ మోసే మధ్యలో నిలబడి విజ్ఞాపన చేసిండు కాబట్టి మరణము టెంపరీగా ఆగిపోయింది కానీ అది ఆయన ఎన్నడికి మరణి దేవుడు ఆయన శాసనాన్ని నిర్వర్తించాల్సిందే విశాఖపట్లు కొంతమంది మరణించడం తప్పలేదు కానీ సంపూర్ణంగా అందరూ మరణించాలి యాక్చువల్గా అయితే అందరు బుద్ధుడు చుట్టూ కాబట్టి కానీ మోసే ప్రార్థనల ద్వారా అది అడ్డగించడు టెంపరీగా కానీ పర్ఫెక్ట్ కాదు కాబట్టి మనుషులందరు చనిపోవడము ఆయన అందరు చనిపోతే మళ్ళీ ఎవరు ఆయన స్వీకరించగలరు ఆయన ఆజ్ఞని ఎవరు సంపూర్ణంగా పాటించగలరు కాబట్టి భవిష్యత్ తరానికి జ్ఞాపకార్థంగా ఉండడానికి వరకు ఆయన ఆజ్ఞని తృఢీకరించకుండా ఆయన నోట్లోని మాట ఆగిపోకుండా అది ఎరగరాలంటే మన ప్రభు ఈ లోకంలో మరణించాల్సి వస్తుంది మనుషుల నిమిత్తమై ఆ శాసనము అతని ద్వారా నిర్వర్తించబడినట్టు కాబట్టి ఆయనమే ఆ శాస్త్రాన్ని మనకు అనుగరించింది ఆయన మరణం ద్వారా ఆ యొక్క రక్షణ అనుభవం లేక జీవము మనకు అనుగ్రహించబడింది లేకుంటే మనం అందరం చచ్చిన వాళ్ళమే అది మనం చూసినాం లాక్డౌన్ లో ఆదామ వాళ్ళ ద్వారా మరణమే విస్తరించింది మరణమే పుడతా పోయింది తరంలో మరణం కుడతానే ఉంది ప్రపంచమంత మరణమే విస్తరించింది కాబట్టి ఆత్మ ఆత్మీయంగా ఆలోచిస్తే కూడా ఆధ్యాత్మిక రం వల్ల పాపం కాబట్టి పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి పాపము పండుతనే ఉంది పాపము ఇప్పుడు తనే ఉంది మరణము విస్తరిస్తూనే ఉంది ప్రపంచమంతట వాటి నుంచి రక్షణ అన్న ఆ యొక్క రక్షణ అనే మరణమే విస్తరిస్తుంది కాబట్టి మన జీవం లేదు ఎక్కడ ప్రపంచమంతట జీవమే లేదు అవమా వాళ్ళ కాలం మొదలుకొని కాబట్టి ఆ జీవము మనకి రావాలంటే ఆయన రావాల్సిందే ఆయన మరణం ద్వారా మనకి జీవం అనుసరించబడి లేకపోతే మరణమే విస్తరిస్తా ఉంది ప్రతి తరంలో కాబట్టి తాళము కీ ఆఫ్ డేవిడ్ లేక దావుల తాళకు చెవి ఏ చెప్పారు తప్ప ఇంకా ఇవ్వదగట్లేదు ఈ వాక్యం ప్రకారంగా అంటే నేనే తెలిసేవాడిని నేనే మూసేవాడిని సంపూర్ణమైన అధికారం ఈ సృష్టి ఎంతటి మీద పొందుకున్న వాడిని అన్న అని జ్ఞాపకం చేసుకుంటే ఆయన పరిచయం చేసుకుంటూ ఈ సంఘానికి కాబట్టి నేను ఇంకా తలుపు తెరిచే ఉంచినా అంటున్నాడు ఈ సంఘంతో కాబట్టి ఈ సంఘంలో కూడా బలీనత ఉంది అనే విషయాన్ని అర్థం ఇంకా నేను తెరిచే ఉంచినా అంటున్నాడు అందులోనికి రమ్మని కాబట్టి వేసుకోవే ఆ యొక్క అని ఎనిమిదవ వర్షంలో ఎనిమిదవ వర్షంలో మా అందిస్తున్నాం మూడవ అధ్యాయము ఎనిమిదవ తొమ్మిదవసంలో ఈ సంఘంలో ఉన్న బలిన సెలవు గురించి చూపిస్తున్నాడు యూదులు కాకయ్య తాము యూజనమని అబద్ధమాడు వారు అయితే ప్రకృతి సహజంగా పుట్టిన యూదులు వాళ్లే యూజులని చెప్పుకుంటున్నారు కానీ అది అబద్ధం వాక్యం చెప్తుంది నిజమే యూదులు వాళ్ళు కాదని అయితే యూదులు కాకయ్య తాము యూజనమని అబద్ధమాడు సాతాను సమజు వారు అని చెప్తుంది అయితే ఈ రెండు విధాలుగా ఆలోచించాలి ఒకటేమో ప్రకృతి సహజంగా ఒకటేమో ఆత్మీయపరంగా ప్రకృతి సహజంగా ఇన్స్టాల్ దేశంలో ఉన్న వాళ్ళు ఇన్స్టాల్ చేసేస్తున్నారు కానీ పౌరులు జ్ఞాపకం ఈ రోజు కూడా జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ గా డార్క్ స్కిన్ పీపుల్ కానీ అంతా తెలవాళ్ళు ఉన్నారు అక్కడ భయంకరమైన మోసం చేయ దేశంలో సేము డార్క్ వాడే హాము డార్క్ వాడే యాత్రతో కూడా యూరోప్ లో విస్తరించిన వాళ్ళు మళ్ళీ షేమ్ ఏషియా హామో ఆఫ్రికా ఇందు దేశంలో ఉండాల్సిన వాళ్ళందరూ డార్క్ స్కిన్ వాళ్ళే ఉండాలి కానీ కంప్లీట్ వైట్ స్కిన్ వాళ్ళు ఇక్కడ దేశంలో కాబట్టి ప్రకృతి సజ్యం ఏదో మోసం జరిగిపోయింది అక్కడ ఎవరబడితే దేశం చూసి అట్లయితే నేను ఈ విధంగా కానీ వాళ్ళ అబద్ధికులని వాక్యం చెప్పింది అంటే చర్చి ని క్రమీకరించారు మొదటి నుంచి ప్రభుని ప్రతి ఒక్కరిని తునీకరిస్తు మనం చూస్తాం ఆ వాక్యాన్ని ఈరోజు కూడా ప్రవణుల్నికరిస్తున్నారు వాళ్ళు అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ప్రకృతి సహజంగా ఇప్పుడు ఆత్మీయ సహజంగా క్రైస్తవులు చెప్పుకునేవాడు క్రైస్తవులు కాడని ఒక వాక్యం చెప్తుంది వీళ్ళు సాతా సమజని చెప్తుంది ఎందుకంటే మొదటి మూడు గుంపులు ప్రజాంగ చివరి వాదన చేసినాం అబద్ధము అన్యాయం చేయవాడు అప అపవిత్రంగా జీవించేవాడు అన్యాయం చేసేవాడు అపవిత్రంగా జీవించేవాడు కొంటూ కాబట్టి కాబట్టి కనిపిస్తే పరిశుభ్రంగా జీవించేది అని మనకు కనిపిస్తున్నట్టు అంతరంగంగా ఈ విధంగా మార్చుకున్నా వీళ్ళు ఆ రీతిగా జీవించకుండా వాళ్ళు ఇష్టం పద్యాం విడుదలన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఈరోజు చర్చ అంతాకరిస్తుంది ఈ వాక్యం కాబట్టి ఆ ఏమి ఈ యొక్క వీరికి సంబంధించిన కొన్ని విషయాలు చూపిస్తా ముప్పై వాధ్యాయం చాలా ముఖ్యమైన వాక్యం ఇతరుపదేశము ముఫై అధ్యాయము వచ్చే మాట అసలు మరి నీవు బ్రతుకుతాయి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణతోనూ నీ దేవ విహో ప్రేమించిన విహోతృదీ సంతతి హృదయలకు సున్నతి చేయను కాబట్టి నిజం సున్నతి గోప్యాంగ చర్మాన్ని కత్తిరించడం వల్ల కాదు అనేది ఈ పాప నిబంధన పుస్తకంతో ఫస్ట్ టైం జ్ఞాపం చేయబడుతుంది బహుముఖ్యమైన వాక్యం ఇది అసలైన జీవితం ఎవరు అంటే మంది సున్నతి చేయబడ్డారు వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళు ప్రకృతి రాజ్యంగా సున్నతి తీసుకుంటారు హృదయ సున్నతి కొనుకలేదు దాన్ని ధృవీకరిస్తున్నారు హృదయ సున్నతి ఏస్తావు తప్ప ఎవ్వరు రాష్ట్రపత్రిక రెండో అధ్యాయంలో మనం చూస్తాం కానీ వీళ్ళు మాకు అది మాకు శరీకంగానే కావాలంటున్నారు డాక్టర్ జస్టాడు అక్కడ సెడేషన్ ఇస్తాడు కట్ చేస్తాడు తక్కువ వెళ్ళిపోతాడు త్రీ డేస్ తర్వాత అది పొందు మానిపోతేనే అయిపోతున్నాడు సున్నతి ఈ రోజు కూడా కానీ ఇది హృదయానికి సంబంధించిన ఎంత తేటగా ఉంది దీతపదేశంలో నిజమైన యూదుడు హృదయ సుమతి ఉన్నవాడిని ఎన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు అందుకే రోజు రాష్ట్రపతిగా రెండవ అధ్యయనం ఇరవై ఎనిమిదవ అవసరానికి వస్తే బాహ్య యూజు అనేవాడు యూదుడు కాడు శరీరం బాహ్యమైన సున్నితి సున్నతి కాదు కాబట్టి శరీరంందు ఆయన సున్నతి సున్నతి కాదు అంటున్నాడు అయితే ఇరవై తొమ్మిదో అంతరంగం యూధుడు వారే యూదుడు హృదయ సంబంధమైనది జరుగునదే గాని అక్షరము వలన కలుగున్నది కాదు అక్షరం అంటే ప్రకృతి రంగ ఆత్మీయుడు జరుగునదే అక్షరం వలన కలుగున్నది కాదు ఉండదు చెల్లదు అని చెప్తున్నాడు కూడా ఈ యూదులు ఎవరనేది వీటిని అనుసరించిన వాడు సైతాన సమాజపు వాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఆ ప్రాణ గంధం తీసుకున్నట్లు ఆరవ మూడవ అధ్యాయంలో తాము యూధులమని చెప్పుకొనిచ్చే యూదులు కానీ అబద్ధము చెప్పువాడు చెప్పు సాతాను సమాజపు వారు వీళ్ళు కాబట్టి ఫిజికల్ గా ఉండే వాళ్ళు వీళ్ళు ఆ ఆ లేవి గోత్రాన్ని లేవి యాజకత్వాన్ని పాటించే వాళ్ళు వీళ్ళు అబద్ధికూలన్నట్టు చర్చ చిత్రంలో వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదని చెప్తుంది వాక్యము ప్రకృతి సహజంగా ఇస్రాయల్ తరలి ఇస్రాయల్ తోలు కాదు అని చెప్తుంది ఈ వాక్యం రెండు దశలు ఎందుకంటే రెండు నంచుల వాడి గల మనం అట్లన్నీ చూస్తాం అది రెండు దశలకు కోసుకుంటా పోతుంది కట్ చేసుకుంటాం అందుకే డల్క్ పత్రిక నాలుగో అధ్యాయం పదహారులో ఈ పద్ధతి చొప్పుడు నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇస్రాయల్లకు సమాధానము కృపయు కలుగుని దాకా కాబట్టి దేవుని దృష్టిలో నిజమైన ఇస్రాయల్ ఎవరు అంటే ఈ పద్ధతి చొప్పున అంటే అంతరంగ మందు పందు వాడికే వాడే నిజమైన దేవుని ఇసాయాలని తగేటగా చెప్తుంది గలకి రాష్ట్ర పత్రికల్లో మనకి యాసిడ్ టెస్ట్ అన్నట్టు అది ఆరో అధ్యాయం పదహారవ స్థానంలో నిజమైన ఇసాలు ఎవరంటే దేవుని ఇసాయాలని ఎవరు చెప్పబడుతారంటే హృదయ సున్నతి పద్ ప్రకారంగా ఈ పద్ధతి చొప్పున జీవించిన వాళ్లే కాబట్టి ఈ పద్ధతి మనకు అనుగ్రహించింది మన ప్రభు మెల్కి యాజకుడైన మన ప్రభు అని శాలెము రాజీ చూడండి వీళ్ళు ఎట్లా ఉంటారు అనేది ఈ సాత సమాజపు వారి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు మళ్ళా రకన గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో యూదులు కాకయ్యే తాము యూధుల మంది అబద్ధమాడు సాతాన సమాజపు వారిని తప్పించదను వాళ్ళని దగ్గరికి వస్తారు మీ కాళ యుద్ధకు వారు వచ్చి మీ ఎదుట పాడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించగలని తెలుసుకున్నట్లు చేసేదను కాబట్టి చూడండి ప్పుడు వాళ్ళందరూ క్రమీకరిస్తున్నారు ఇస్రాంత్రి క్రమీకరిస్తున్నారు ప్రకృతి సహజంగా క్రైస్ ఈ భోగి ఇది వ్యోహాను భక్తుడికి దేవుడు పని పచ్చిందా లేక అంతకుముందే ఇది వాక్యం ప్రకటించబడిందా చూడండి సార్ విశాగ్రంథంలోని వాక్యం విషయ గ్రంథము అరవై అధ్యాయంలో చూస్తుంది పద్నాలుగో వర్షంలో నిన్ను బాధించిన వారి సంతాన వారు మీ వచ్చి సాగిన పెడరు కాబట్టి ఇసలు ఈ రోజు కూడా క్రైస్తవుని బాగా హింసించారు మన ప్రభు కాలంలో హింసించారు ప్రవక్తలను హింసించారు అపోసించారు ఈ రోజు కూడా క్రైస్తవును హింసిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఒక అహం ఏంటంటే వాళ్లే దేవుడు ఏరపరచుకున్న ప్రజలను అది చాలా తప్ప నువ్వు ఏం గుణ నీలో ఏ గొప్పతనం లేదు దీన్ని ఏర్పరచుకోవడం కోరు ఒక పని జేయిలే. మళ్ళీ నిన్ను ఎట్లా సంతోషించారో తెచ్చుకుంటావు అన్ని నిన్ను వెలుగులాగా నిలబెడితే నువ్వు ఎప్పుడు వెలగలేదు అనే అనులకి వాళ్ళని తురనీకరించిన వాళ్ళు నేను సంబంధించిన కాలం క్రింద చూపించిన ఎజ్రాకాలము కాలము నిహమ్య కాలము వాళ్ళు తురుణీకరించు పులమోను మందిరంలోనికి అనిల రానియలేదు కానీ దేవుడు అనిల కొరకు ఇచ్చిండు ప్రాంగణం కానీ వీళ్ళు దాంట్లోకి రానీయలేదు ఏ రోజు మందిరంలో కూడా రానియక అనిల కొరకు స్థలంలో వాళ్ళు బిజినెస్ చేసినట్లు మనం చూస్తున్నాం ధన వ్యామోహంతో నిలిపోయింది యాజకులు యాజకులు దాన్ని కాప్ చేసుకోరు బలవంతుని చేతిలో కాబట్టి వాని చేతిలో నుంచి మనం ఇప్పుడు కార్యకర్యం బలవంతం చేతిలో పెట్టబడింది కాబట్టి వాని చెట్ల నుంచి మనం ఇతరుడు బలంగా గుంజుకోవాలని వాక్యం అక్కడ అందుకు మనము మనం గుంజుకోవాలంటే ఇది ప్రకృతి సహజంగా మనం శరీరాలతో పోరాడతలేదు కదా చర్యలతో పోరాడితేనేమో పోయి బాడీ బిల్డింగ్ చేసుకొని పోయి కత్తులు కటలు పోయి కొట్టుకొస్తాం కానీ అది కాదు కదా బోధ సేవ మనం ఎంతో కష్టపడి వాక్యాలను ప్రకటిస్తూ ఉంటాం ఎందుకంటే సైతం మీద విజయం పొందాలంటే ఆపవాలైన కర్జం తప్ప వేరే మార్గం లేదని పౌల్ ఎఫ్ఎస్ఐ రాష్ట్రపత్రిక మనకి ఇచ్చిండ కేవలం ఆత్మ వాళ్ళైన ఖడ్గం అంటే నువ్వు చెప్పే ఉండాలా అందుకు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటది విశ్రాల్పాయలు ప్రకృతి సహజంగా ఉన్న విశ్రాల్పాయలు యువదులు ఆత్మీయంగా అనుకు ఆత్మీయంగా మార్చబడ్డ యూధులు తిరిగి ప్రకృతి సహజంగా క్రైపదవుతున్నారు ఈరోజు రెండు గుంపులు నిన్ను బాధించిన వారిని వారి సంతానపు వారు నీ యుధటికి వచ్చి సాగిల పడేదరు నిన్ను తునీకరించిన వారందరూ వచ్చి నీ పాదంల మీద పడేదారు ఇది నువ్వు వింటావు నువ్వు చూస్తావు వాక్యం ఎవరైతే మన బోధం ధృవీకరించో అందరు తిరిగి ఇక్కడికి రావాల్సిందే ఈ వాగ్దానం ప్రకారంగా యహో పట్టణం అనియో ఇస్రాయలు ప్లస్ దేవుని సియోననియో నీకు పేరు పెట్టుదురు వాళ్ళే అట నిజమైన నువ్వే రాబాయ్ అని చెప్పింది కరెక్ట్ ఇంతకాలం నిజమైన సియోను నువ్వే సియోను పర్వత మీద మనకు ప్రభు గొరపిల్ల సింహాసనం వేసుకున్నాడు అక్కడ అక్కడ మనమున్న అభిప్రాయంతో పాటు వాక్యం ప్రకారంగా ఆ విషయాలు మనకి జ్ఞాపకం చేస్తున్నాయి కాబట్టి పన్నెండవ వర్షం చూడండి ఇప్పుడు గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వర్షం ఈరోజు తెలదల్ఫి సంఘానికి సంబంధించిన బోధన ముగించేస్తాను మీ ఓర్పు పదవ వర్షం నీవు నా ఓర్పు విషయమైన వాక్యం గైకొంటే కనుక భూనివాసులను శోధించుటకు లోకం అంతటి మీదికి శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను కాబట్టి ఇటువంటి వాక్యం నేను గైకొని ఉంటే ఓర్పుతో ఈ లోక మీకు ఈ శోధన వచ్చింది మన మనం కాపాడబడ్డానికి ఈ వాక్యం నెరవేరింది పది పదో వచ్చినం ఇది ఆరంభమైంది శ్రమ ఇంకా ఇంకా పోతా ఉంటది కంటిన్యూస్ గా పోతా అది ముగిపోతే దశకు వచ్చింది మనం కానీ ఆయన అంటున్నాడు ఈ శోధన కాలంలో మనల్ని కాపాడుతా అన్నాడు ఖచ్చితంగా కాపాడండి ఈ వారం పోయిన సంవత్సరం అంతా త్వరగా వస్తున్నాను ఎంత షార్ట్ గా త్వరగా అంటే అర్థం చేసుకోండి ఇంకెంత కాలం అనేది రెండు వేల త్వరగా వచ్చాను రెండు వేల సంవత్సరాలు అయిపోయింది ఎవరు మీ కిరీటం సహ అపహరింపకుండా నీవు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము ఇది మీకు అనుగ్రహించబడ్డ ఇప్పుడు సూచన దాన్ని గట్టిగా పట్టుకోవాలి నీకు అనుగ్రహించబడ్డ ఈ యొక్క కిరీటం ఈ కిరీటం ఏంటి అంటే నువ్వు చెప్పబడ్డ వాక్యం స్వీకరించిన వారు నీ కిరీటంగా మారుతారు కాబట్టి జయించిన వాణిని ఇప్పుడు చూడండి జయించిన వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదాన్ని అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు మరి నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యుద్ధం నుండి దిగి నూతనమైన ఎరుసలేమను నా దేవుని పట్నపు పేరును నా కొత్త పేరును వాణి మీద వ్రాసెదను ప్రభు మాట్లాడుతున్న పేరు గురించి ఇక్కడ చూడండి నా దేవుని పేరు పరలోకంలో నా దేవుని యుద్ధం నుండి దిగివచ్చు నూతనమైన ఏర్శ్లేమను నా దేవుని పట్నపు పేరు నూతనమైన ఎరుసలేము అను నా దేవుని పట్టణపు పేరు అంటే నూతనమైన ఎరుసలేంకి కూడా ఒక పేరు ఉంది అది ఏం పేరు చెప్తాడు ఇక్కడ దేవుని పేరు చెప్తాడు ఇక్కడ దాని నా కొత్త పేరు అంటున్నాడు ఎంతో గురించి మాట్లాడుతు నా కొత్త పేరును వాని మీద వ్రాసేదను ఈ మూడు ఇక్కడ పేర్లు నా దేవుని పేరు తండ్రి పేరు దాని నూతన ఎరుసలేము పేరు దాని నా కొత్త పేరు వాటి మీద వాని మీద వ్రాసేదను అని సంగ ంగములతో ఆత్మ చె చెన్న మాట చెవిగలవాడు విను గాక ఇక్కడికి ఆ యొక్క చిలదల్పియ సంగపు బోధ ముగిస్తుంది అన్నట్టు ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దేవుడి ఆ పేరు ఆ పేరు మనకి అనుగ్రహించబడుతుందని చెప్తున్నాడు అని నేను పోయినవరకు చూపించిన ఆ ఎక్కడ అంటే మనము ఏషియా గ్రంథము ఇరవై రెండవ అధ్యాయులు అటు పోయినవారం శనివారం పోయినవారికి పోయిన శనివారం కరెక్ట్ ఇరవై రెండవ అధ్యాయము పదిహేను వర్షంలో ఆ యొక్క అనే దుష్టుడైన ఆ యాజకుల అది ఎలియాకి అనే యథార్థవంతుడైన యాజకులకి యాజకత్వము తరలిపోవడం ఇది తరలిపోవడం దీన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ అంటాం తరలిపోవడం శబ్నా నుంచి ఎలియాకింకి యాజకత్వం తరలిపోవడం అదే చూస్తున్నాము ఇప్పుడు ఈ యాజకత్వము తరలిపోవడం ఆయన కొత్త పేరుని అనుగ్రహిస్తాడు పాత పేరు పనికి రాదు పాతది యాజకత్వము పనికి రాదు కాబట్టి మిల్కీ సెదకు కొత్త పేరు ఆ యాజకత్వము ఇలా నేను తీసుకొస్తున్నాడు వరమయ్య ఋషులేము యాజకులది కాబట్టి ఆ యాజకత్వంలోనికి మనల్ని అందరినీ తీసుకొస్తున్నాడు అనేవాడు బహు దుష్టుడని మనం చదనం హు గర్విస్తే అహంతో నిండినవాడు ఆయన ఐగుప్తు అసరులన్నీ మనము వాళ్ళ సహకారం పొందుకోవాలని ఈసారి రెచ్చగొట్టినవాడు అన్నట్టు కాబట్టి ఆయన యాచకత్వం నుంచి ఆయన తరలి తరాల్సి వచ్చినట్టు పోగొట్టుకున్నాడు యాజకత్వం ఆయన యాజకత్వం పోగొట్టుకుని ఎల్యాకీము అనే వ్యక్తికి దేవుని అనుసరించినవాడు ఆయనకి ఆ యాజకత్వం వచ్చినట్టు మనం చూస్తాం కాబట్టి ఈ లేవి యాజకత్వము తొలగింపబడి మిల్కీ సెదిపు యాజకత్వము స్థిరపరచబడుతుంది అది అటువంటి స్థిరపరచబడిన యాజకత్వం మనం ఉండాలా అలాగే హెబ్రిల్ రాష్ట్ర పత్రికలను ఒక వాక్యం చెప్పించేసి ఈ రోజుకి ముగించేస్తాను హిబుల్ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఈ వాక్యం చూస్తాం చాలా కాలంలో మేము కూడా చూసి ఎనిమిదవ అధ్యాయాలు చూస్తాం హెబ్రిల్ రాష్ట్ర పత్రిక అధ్యాయం అంతా ఈ యాజకత్వం తొలి తొలి తొరలిపోవడం ఆ ఆ యొక్క ఆహారించబడ్డ ఏవి యాత్ర సంపూర్ణంగా నిషేధించబడింది అన్న విషయమే ఎనిమిదవ అధ్యయనంలో మనం చూస్తున్నాము పదమూడవ పన్నెండు నుంచి ఆయన పదమూడవ ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు కాబట్టి పాత పాత నిబంధన యాచకత్వము పాత వైప ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది అదృశ్యం సిద్ధంగా ఉన్నది ఇది పాయింట్ ఇప్పుడు మొత్తానికి అది మాయమైపోతుంది అది అదృశ్యమైపోతుంది సిద్ధంగా ఉందన్నట్టు అంటే లేవి యాచకత్వము సంపూర్ణంగా సిద్ అదృశ్యం అయ్యే మనం రెడీ అవుతున్నాం కాబట్టి దాన్ని త్వరగా విడిచిపెట్టాలా ఎందుకంటే మనం ప్రభునే పాటిస్తున్నాం ప్రభునే ఆచరిస్తున్నాం అందుకే ఆ పండుగలు ఆచరించాం ఎందుకంటే పండగలు ఆయన నీడలు నిజ స్వరూపం ఏ స్వరభ కాబట్టి ఏ మన పండగ అందుకు ఆ కృత నిబంధన అని మొదటిది పాతడిగా చేసినాడు ఏది పాతగిలి ఉడుగునో అది అదృశ్యం అగుతాదు సిద్దంగా ఉన్నది ఏ క్షణమైన ఉన్నా ఇక్కడ మాయమైపోతుంది అన్నట్టు కంప్లీట్ ఒకసారి ప్రకృతి సంగిస్తే కూడా అందరూ చాలా మంది కాలాలు ముగించుకుంటున్నారు లేవి యాజకత్వంలో ఉన్నవాళ్ళు అంటే ఎక్కువ దశమ భాగంలకు ప్రాధాన్యత ఇచ్చి కానుకలకు అర్పణలకు ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరూ గుణివన్ని అవన్నీ ఆ అదృశ్యం అవటకు సిద్ధంగా ఉన్నాయి బహు త్వరలో వన్ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయి ఆ యాజకత్వం అదృశ్యంగా మొత్తానికి అదృశ్యం అయిపోతుంది చాలా ఇంకా మాయమైపోతారు వాళ్ళ కాలంలో ముగించుకుంటారు వాళ్ళు మిల్కే క్రమము ఇప్పుడు స్టార్ట్ కావాలా ప్రపంచం అంతటా విస్తరించేలా దేవుడు మనం ఎంతగానో స్పెషల్ ఎన్నుకున్నాడు ఆ క్రమంలో అదే క్రమంలో మనం కాలాన్ని కొనసాగించుకోవాలా అది పిల్లదిరికే సాగానికి సంబంధించిన బోధం ముస్లింగ్ అది అయితే సాతను సమర్థపు వారి గుంపులు కూడా మనకి పర్లోకానికి దారి తలుపు ఆయన తలుపు ఆయన కాలం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఆయనని స్థిరీకరించిన వాడు తండ్రిని కూడా తృకరించిన వాడు అని బహు తేటగా మనం చూస్తాం యోహాను పత్రికలో కదా కుమారుణ్ణి అను స్వీకరించిన వాడు తండ్రిని కూడా స్వీకరించిన వాడు అని చాలా తేట కాబట్టి ఏ సుప్రభువుని ఎవరైతే యాక్సెప్ట్ చేయరో వాళ్ళతో మనం ఎక్కి పద్ధతిలో సహవాసం నిండీలేదు వాళ్ళతో కలిసి ప్రక్షలనం చేయకూడదని కూడా వాక్యం ఉంది వాళ్ళకి కలిసి భోజనం కూడా చేయకూడదు అన్నది వాక్యం కాబట్టి ఇటువంటి కాలంలో మనం అంటున్నాం మన ప్రభుత్వ తృణీకరించిన వాడిని మనము వాళ్ళ సహవాసం ఉండకుండా మెల్లగా జారుకోవాలా ద్వేషం చూపించద్దు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు మెల్లగా జారుకోవాలా పర్మనెంట్ వాళ్ళని విడిచిపెట్టేసా ఎందుకంటే దేఆర్ మార్క్ కటాఫ్ అనేది వాక్యంలో ముద్రించబడి కట్ చేయబడ్డవాళ్ళు త్రునీకరించబడ్డవాళ్ళు కాబట్టి మనకు వాళ్ళతో ఎటువంటి సావాసం లేదు మనం మటుకు ఆయనతో పాటు సహాసం చేస్తూ ఆయనతో పాటు నిత్యము సేవన పరుతున్నాయని హెల్తున్నాం అటువంటి సంఘంలో అటువంటి సేవలు నడిపించాలా అటువంటి యాజకత్వం అది క్రొత్త పేరు మనకి ఇస్తాను మనం ప్రయాణపడుతున్నాం అటువంటి భాగ్యం ప్రభు మనకు అనిపించాలని ప్రార్థిస్తాం పక్షుధర దేవా మీకు వర్ణాలనైనా తెలిసి ఆ సంఘకాలకు సంబంధించిన బోధలు మేము చూసినాం ప్రభు అవును అనేక పల్లెలు మాకు ఇంటికి చూపించినారు నేను గతంలో కూడా నిరోజు వాటికి నిలిగిస్తున్నారు మా దిశ మా మా కాలానికి అవును ప్రవ్వత్వంలో పాతయిపోయి మాయమైపోతుంది అదృష్టం అయిపోతుంది అని మేము త్వర అది మా వల్ల కాదు ప్రవ్వ మీ యొక్క ఆత్మధారణ సాధ్యమైన ఈ యాజకత్వాలకు సంబంధించిన భోగం శిక్షించి ఆ అందరినీ నిత్యంతో నడిపించాలా మీరే మనం ఉండమని వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించమని A.C. Christana Anatharajis Nam Kandri. Amen. Amen. Thank you, sir. Hello? <laughs> Bravi brother. Bravi brother, Vinkum. What is that? పరిశుద్ధుడ ఒక నీకెంత వందనాలు సుఖాలు తండ్రి ఇదిగో ప్రభా వెతబ వాక్యాన్ని మా జీవితంలో ప్రభా మరి ఇదిగో దేవా మరి అపోస్తులు కాక అపోస్తులు అని చెప్పుకునేవాళ్ళు మరి ప్రభా శాసన సమాజం అనేక మంది ప్రభా బుద్ధ బౌధకులు అనేక మంది ప్రభా ఈ దినాల్లో దుర్దినాల్లో ఉండవుగా ప్రభా మమ్మల్ని ప్రత్యేక అయా పరిశుద్ధపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి అయ్యా మమ్మల్ని నేర్పరుచుకున్న విధానాన్ని వందనాలు ప్రభా ఇదిగోనైనా విత్తబడిన ప్రతి మాటలు ప్రభా అయ్యే చెప్పబడిన ప్రతి మాటలతో పాటు మా హృదయాలు దాచుకొని ప్రభా వాటి ప్రకారం ప్రభా ఇదిగోనైనా మరి కొత్త నిబంధనల ప్రకారం ప్రభాయ మరి మేము వెళ్లేవారిలాగా మేలు తీసుకునే క్రమంలో మేము ఉండేవారిలాగా కొత్త గుణగణాలను మేము నేర్చుకుని పాత పాత అన్నింటిని ఒప్పుకొని ఓడిచి మెసిపెట్టిన అనుగ్రహించండి మీరు సహాయం అనుగ్రహించండి ప్రభా ఎదుగా అయినా పాత అన్ని పాత మనుషులు ప్రతి విజయం ప్రతి విషయంలో కొత్తదానాన్ని కోరుకుంటున్నాడు కానీ పాత జీవితాన్ని కలిగి ఉంటున్నాడు ప్రభావి ఆచారంలోను ప్రార్థనలోను అయ్యా మరి పాటించేది విషయంలోను ప్రతి ఒక్క విషయంలో ప్రభా అన్నింటినీ అనేక మందికి విడుదల మీరు అనుగ్రహించుకుని ప్రార్థించవచ్చు అంటే ఈ మతపరమైన క్రైస్తవ జీవితం నుంచి బయటకు వచ్చి ప్రభా ఈ దశంభాగా ప్రత్యేక కానుకులకి కానుకులకి ప్రాధాన్యత కాకుండా చర్చికి ప్రాధాన్యత కాకుండా ఆత్మల రక్షణ కోసం ప్రభా భారం కలిగి ప్రభా అలాంటి పరిచయం పరిచయం చేయడానికి ప్రభా కొంతమంది యవనస్తులని ప్రభా మీ ఏర్పరచుకుంటారు అయ్యా కొత్తగా ప్రభా కాపువనెత్తండి నూతనమైన బోధన మీరు తీసుకుంటుంది అయా చిట్ట చివరి కాలంలో ఉన్నాం ప్రభా చిట్ల కాలం చాలా తక్కువ సమయంలోనే ఉంది ప్రభా అయా ఏ క్షణం ఏ టైంలో ఎట్లా ఊహించుకుంటామో తెలియదు ప్రభా అయా గత కాలంలో డిసెంబర్ లో ప్రభా మేము ఊహించలేదు ఈ కరోనా వస్తుందని కాని ప్రభా అంతవరకు ప్రభావటన్నింటి మమ్మల్ని క్షేమంగా సురక్షితంగా కాచి కాపాడి ఉంచినందుకు నీకు ఎంతో ఉందినారు ప్రభా మనిషి జ్ఞానం ప్రభా రాబోయే ప్రతి ఒక్క కీడును రాబోయేటువంటి ప్రతి ఉగ్రతను ఎవరూ కూడా ప్రభా వాటిని ప్రభావి ఊహించలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి ప్రభా కానీ మీ లేఖనాల ద్వారా ప్రభా మీ బిడ్డలైన వరకు మీరు అనుక్షణము జ్ఞాపకం చేసి గుర్తు చేసి ప్రభా మేలు కొడుకున్నందుకు నీకు ఇలాంటి జ్ఞానంతో ఇలాంటి హెచ్చరికలతో ప్రభా అనేక మిగిలినటువంటి క్రైస్తవ ప్రతి ఒక్కరిని ఇస్రాయల్ జనాంగాన్ని ప్రభా మీరు లేపమని ఆ విధంగా వారి నిద్రానికి ప్రభావ మీరు వారి మేలు కొన్ని నీ కుటుంబాన్ని గురించి మరి నీ ప్రతి ఒక్కరిని ప్రభావి రాసిన వారికి ప్రభావ మీరు కాచి కాపాడి ప్రభా సురక్షితంగా ఉంచి మరి ప్రభా నీ చిత్తం మరి స్వార్థ పరిచయకు ఎలా నాశపడుతుండగా మా ఆలోచన కాదు కానీ నీ ఆలోచనతో మీ జ్ఞానంతో ప్రభా మీ నడిపించి ప్రభా ఆ ప్రాంతాలు చూపించి ఆ ప్రాంతాలు మమ్మల్ని నడిపించమని నీ చిత్తం అయితే ప్రభా ప్రభా రక్షిస్తాను గురించి మా ద్వారా ప్రభు మీరు మహిమ పొందండి ఏ సైనా ఉమ్మడి మెడికల్ ప్రార్థిస్తున్నాం తిమేన్ మన యొక్క కృపా సమాధానాలు మనందరికీ సదాంతో వచ్చాను సార్ ప్రేర్ అయిపోయింది సార్ ఓకే ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అవుతుంది కదా సార్ ట్వెల్వ్ ట్వంటీ ఎట్లా అదే